స్తోత్రం ప్రభ నాయన చేసే మా నీకు దయ బట్టి ఈ రోజు దేవాయస ఎంతో మంది మరణించాడు దేవా కానీ మమ్మల్ని సజ్జరకుల నుంచి దేవాయశ్ మరణ ఆరాధనలో నీకు వంద స్తోత్రాలు దేవా ప్రభా సద్వినియం చేసుకోమన్నారు మా కృపలో దేవాయశ్వని వాక్యంలో దేవా మేము ఎదిగి దేవాయశు ఇతలకు చెప్పే భాగ్యం దయచేసి దీయించాడు మా ప్రభ దేవాయశ్రమా ప్రభా ప్రతి ఒక్క సమయాన్ని దేవా అనుకూలంగా ఉండుకు సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క దేవాయస్మ ప్రభావ సాధారణగా ఎవరు మృంగుతున్నాను చూస్తుంది మా ప్రభావ వానికి నీ తట్టు తిరిగే బిడ్డలో ఉంటు సాయం చేయండి ఫ్యామిలీస్ కానీ ఇక్కడ కూడొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దేవించి ఎంతగానో కష్టంతో జీవిస్తున్నాం మా ప్రభావ ప్రతి ఒక్క వ్యాధి అందిన మీరు మా దయచాల్సి దేవాయస్మర మాతో ఉన్న బట్టి స్తో మా ఇంకా దేవా అనేకలు వచ్చేటకు సాయం చేయండి మా ప్రభావ ఇది మొదలుకొని నిరంతరం నేను దేవా నీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటు సాయం చేయండి మా ప్రభావ ఎంతో మంది దేవ ఫుడ్ లేకుండా దేవ క్లోత్స్ లేకుండా షెల్టర్ లేకుండా ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభావ ఇంకా రక్షణ భాగ్యం ఎంతో మంది తీసుకోవాలి మా ప్రభావ ప్రతి ఒక్కరు దేవ తీసుకుంటాక సాయం చేయండి దేవా నీకు సువార్త మేము చాటి చాటింపుటకు సాయం చేయండి మా ప్రభావ నీకు దయను కృపను నీ ప్రేమను మేము వెల్లడపరచాలి మా ప్రభావ నిన్ను పోలి మేము నడుచుకునేలాగా సాయం చేయండి మా ప్రభా దేవ ఇది మొదలుకొని దేవ నిరంతరం నీ తట్టు తిరిగే బిడ్డలో ఉంటకు స్నా చేయండి మా ప్రభావ దేవ పాటయందను దేవ వాక్యం అందను దేవ ప్రకటన ఎందు ప్రకటన దేవ అన్నకు దేవ ప్రతి జ్ఞానం దయచేసి అనుభవిటి స్థూతాం మా ప్రభావ ఇంకా ముందుకు వెళ్లే భాగ్యం దయచేస్తారని ప్రతి దాంట్లో మీ యొక్క పెట్టి మమ్మల్ని ఫార్వర్డ్ చేయాలి మా మీరే స్నాయం చేయండి దేనికి భయపడక దేవా మీరు నాతోటి ఉంటే నేను దేనికి భయపడను మా ప్రభావ ఏసు ప్రభు దేవరా దేవ ప్రతి ఒక్క అద్భుత క్రియలు ప్రతి మేము చేసుకుంటాం మా ప్రభావ దేవ విశ్వాసంతో మేము ముందుకు సాగా సాయం చేయండి మా ప్రభావా ఇంకో క్రియలను మేము చేయటం సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఏసుక్రీస్ పెట్టు వేడుకొచ్చున్నాం కానీ అమేన్ నీ కార్యములు నా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఈసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి తుతులార్పించదను అన్ని కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించను అన్ని వేలలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే యుష్కాలము నీ వరమి గణమైనవి నీ కార్యములు నాయడల స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసెగులు సమీపించనీయక ఏ కీడైన పదలన్నీ తొలగే వరకు ఆత్మలో నిమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆ పదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఎసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఎసయ్యా నాకు ఎత్తైన కో ీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన పాండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే శ్రయమైన పాండవు నీవే శాశ్వత కృపకాధారమునీవే నా ప్రతిక్షణమును నీవు మార్చి నడిపించు చున్నావు ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఎసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఎసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి మీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయం నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో మేముంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనస్సులో మేముంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెక్కుంటవి నాకేమి కొ శుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ గణమైనవి నీ కార్యములు నయలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయస కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి తుతులర్పించదను అన్ని వేళలా అనుదినము అనుగ్రహమే ఆయుష్కాలము వరమే అనుదినము అనుగ్రహమే ఆయుష్కాలము వరమే వి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా గణమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏసయ అలలుయా జీవిత నీకు సాటీయ బరు ఏవా నీవు నడిచావు కేరటాలపై నన్ను నడిపించును వేస జీవిత యాచలు నాదు గురు నీ బెగా నీకు సాతీయ బలు ఏస నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మో వేసువా నన్ను నడిపించు చుక్క నీ నీవే కదా నీవే కదా నాదు కాపాడదుర్గం బు నీవే కదా ీవే కదా నీదు వాక్యంబు సత్యం బేగా నాకు నిరతంబు జీవం బెగా నేను ప్రణీంచు మార్గం బెగా నన్ను నడించు మోయసువా నేను ప్రణీంచు మార్గం బెగా నన్ను నడిపించదు గురి నీగా నీకు చాటి అస నీవు నడిచావు కెరాలపై నన్ను నడిపించు మోయేస ీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నాకు నిరతంబు మదిలో నా నీ ధ్యానమే నీ ధ్యానమే నేను స్వరమేతి వినిపి తుడి గానమే నిగాన నాకు నీవే సర్వస్వము నిదూనామం వేయాదారము నాకుడ నీవే నిందీ మోయేసు నాకు సర్వేశేశ్వరుడ నిన్ను స్థుతించు మోయేస జీవిత యాత్రలో నాదు గురి నీ మెగా నీకు సాటి గరు వేసవా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేస నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసు నాదురుదయం భూని దివ్య సదనం మెగా సదనం బెగా నీదు బుణి చెదమారగా ముదమారగా నాదురుదయం మూలెకి నిధి ఉపకారేసు వీటి కొర కే చల్లి నాదులందుకు ఏవా వీటి కొర కే చల్లి నాదుల కోస జీవిత యాద్వలో నాదు గురిగా నీకు సాటి ఎవరు వేసవా నీవు నడుచావు కెరటాలపై నిన్ను నడిపించుమోసీవు నడుచావు కెరటాలపై యాక రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడు నుంచి పన్నెండు వరకు జేమ్స్ ఫిఫ్త్ చాప్టర్ సెవెన్ టు ట్వెల్వ్ యాకబ్బు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడు నుంచి పన్నెండు వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రియమ తండ్రి దేవానికి వందనాలు సుత్తుల సూత్రం తండ్రి ప్రభా ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించడానికి వందనాలు రాజా మరియు వాక్యం చెప్పబోతుండగా ప్రభా నీ కృప నీ ప్రేమ దయచేయండి ప్రభా అదేదో ప్రభా సొంత తొలంపులు కట్టేసి ప్రభా నీ యొక్క పరలోక జ్ఞానాన్ని నింపి ప్రభ చెప్పేటప్పుడు వాక్యంలో కూడా అందరూ శ్రద్ధగా విని ప్రభా ఇంకెవరైతే రావాల్సిన వాళ్ళందరూ వచ్చేటట్టు సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఇంత మంచి సమయం మాకు ఇచ్చినందుకు తండ్రి ప్రభా ఎంతో ధన్యులం తండ్రి ప్రభా పొద్దున్న నుంచి పురుగుడు కాపాడినందుకు నీకు వంద తండ్రి ప్రభా వాక్యం దానించబోతుండగా ప్రభా నీ ప్రేమాన్ని కృప దేయండి పరలోక జ్ఞానం దయచేయమని ఏసుక్రీస్తున్న మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మేన్ ప్రభువు రాక వరకు ఓపిక కలిగి ఉండు చూడు వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఒక్కతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టను కదా ప్రభువు రాక సమీపించు మీరును ఓపిక కలిగి మీ హృదయంను స్థిరపరచుకునడి సహోదరులారా మీరు తిరుగు పొందకుండా నిమిత్తము ఒక్కని మీద నొకడు చనగపొడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరుల ప్రభు నామం బోధించిన ప్రవక్తలను శ్రమానుభవం మనకు ఓపికకు మాదిరిగా పెట్టుకునడి బ్రదర్ పది వరకు జాయినా బ్రదర్ లెవెన్ ట్వెల్ ఇంకా చూద్దాం సహించిన వారిని ధనిలను కూర్చున్నాం కదా మీరు యోగు యొక్క సహనం గురించి వెంటిరి ఆయన ఎంతో జాలీయు కనికరంను గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు నా సహోదరుల ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని కాని భూమి తోడని కానీ మరి దేనితోడని ఒట్టు పెట్టుకునగా మీరు తీర్పు పాలు కాకకున్నట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను థ్యాంక్ బ్రదర్ థ్యాంక్ అన్న ఈరోజు మన అంశం ఏంటంటే పేషెన్స్ అండ్ ప్రేర్ ఓపిక కలిగి ప్రార్థన చేసుకోవాలనేసి వాక్యం సెలవిస్తుంది ఈ అంశం మీద నేను కొన్ని కొన్ని అంటే మనం చూ చదివిన విధానం బట్టి కొంచెం పంచుకో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ యొక్క వాక్యాన్ని బి పేషెంట్స్ దెన్ మై బ్రదర్ అంటిల్ ద లాడ్ కమ్స్ సి హౌ పేషెంట్ ఎ ఫార్మర్ ఈజ్ ఈ వాంట్స్ యూ వెయిట్స్ ఫర్ చూడండి ఈ చివరి దినలో ఓపిక అనేది నశించిపోతాం ఎందుకంటే దినదిన నిత్యదినములో ఎంత చెడ్డగా ఉంటాయంటే చిన్న చిన్న వాటికే మనం కోప ఎంత స్మాల్ స్మాల్ అంటే చిన్న చిన్న తప్పులకే మనము అరే అరిచేస్తుంటాం అనమాట అయితే మనకేం కావాలంట పేషెన్స్ అండ్ ప్రేర్ చూడండి ఓపిక కలిగి ప్రార్థన చేయాల దేవుడు రాకడ సమయంత వరకు ఇప్పుడు నువ్వు ఉన్నావో అప్పుడు కూడా అట్లనే ఉండాలి అంత ఓపికతో ఉండాలి మనకు తెలుసు యోబు యోబు ఎంతో ఆస్తి నష్టం అనుభవ అనుభవించినడు నా అంటే ఆ పుండ్లు కో ఆ శరీరం మొత్తము కుళ్ళిపోయినా కానీ ఎట్లా అంటే ఎంత ఓపికతో ఉన్నాడు దేవుడు మళ్ళీ నాకు తిరిగిస్తాడని దేవుని గెలిపించింది కదా ఆ విశ్వాసం మనకు ఉండాలి అంతే విధంగా మనకు ఓపిక కలిగి మనం ఉండాలి ఒక ఒక రైతు ఒక పంట వర్షం కోసం ఎంత వెయిట్ చేస్తాడో అంత ఓపిక గలండి ఎందుకంటే పంట కూడా మళ్ళీ చేకి రావాలి కాదు చాలా కష్టంతో కూడిన పని అది మనం ఓపిక ఓపిక పడుతున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి అయినా ఓపిక పడాలి తుఫాన్లు వస్తుంటాయి ఫార్మర్ ఒక పంట వేసినప్పుడు తుఫాన్లు వస్తుంటాయి గాలి బాగా వీడిస్తుంటది కాయలు వచ్చినప్పుడు కింద పడిపోతుంటాయి ఎంతో నష్టం కలిగించినా కానీ ఓపికతోటి ఉండాలి ఎప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే అట్లా ఇంకొక రోజు ఏదైనా ఒక రోజు సక్సెస్ అవుతుంది అంతే ఫార్మర్ కూడా అంతే వేచేసేస్తాడు అనమాట ఎంత ఓపికతోటి ఉంటాడంటే ఫార్మర్ కూడా He waits for his land to produce precious crops. He waits patiently for the spring rings. You also must be patient. Keep your hopes high. We hope is good for God. God is not good for us. We hope is good for our hope. We hope is good for our hope. If we believe, we hope is good for our hope. It is good for our hope. ముందే దేవుడు బయలుపరిచినాడు నేను ఖచ్చితంగా నమ్ముతా నేను త్రో ద్రోవ తప్పకుండా అంటే దారి తప్పకుండా వాళ్ళ విల మాటలు వినకుండా నేను దూరం కాకుండా దేవుని వాక్యంలో ఉండి నడుచుకుంటేనే ఇవి మనకు సాధ్యమవుతుంది రెండే రెండు సాధ్య ఈ ఓపిక అనేది ఎట్లా సాధ్యమవుతుంటే ఒకటి ప్రార్థన వల్ల ఒకటి కోపం ఎక్కువగా తెచ్చుకోదు కోపం ఎక్కువ తెచ్చుకుంటే ఏమవుతుందంటే అది కూడా పాపానికి సాదృశ్యం అనమాట కోపం ఎఫ్ఎస్లకు రాసిన పత్రికలో ఉంది కోపం కూడా ఓరు మీద ఊర్తూనే చిరాకు పడడమే కానీ గుడిగోడమే కానీ శనగోడమే కానీ ఇవన్నీ పాపానికి శాద్రోత్సవం సో మనం ఎంత ఎవరు మనల్ని దేవుళ్ళు ఉన్నప్పుడు మనకు ఎన్నో శోధనలు వస్తుంటాయి అయినా ఆ శోధనలు అన్ని తట్టుకోవాలి ఎంత ఉండాలంటే ఎవరు ఏమన్నా మనం భరించాలి ఎందుకంటే ఆ దేవుడు దేవుని ఎన్నో దూషించరు ఎంత ప్రేమగా ఉన్నాడు ఎంత ప్రేమగా మాట్లాడని ఎన్నో ప్రశ్నలు చిన్నారు వాళ్ళకు బైబుల్ కోసం మొత్తం తెలుసు సద్దికలకు పరిచయాలకు బైబుల్ నాలెడ్జ్ మొత్తం ఉంది వాళ్ళకు అయినా కానీ దేవుని పరి దేవుని ప్రశ్నించారు దేవుని పట్టుకుందామని చూస్తున్నారు కానీ దేవుడు ఎంత ఓపిక ఉన్నాడు వాళ్ళందరికీ ఓపికతో సమాధానం ఇచ్చారు రేపు మనకు కూడా ఎదురవుతుంది మనకు కూడా ప్రశ్నలు అవును నిజమైన దేవుడు నువ్వు ఎట్లా నమ్ముకున్నావు ఏ విధంగా నమ్ముకున్నావు ఇంకా జరిగిందా మనం ఓపికతోటి వాళ్ళకు జవాబులు అందుంచాలే మళ్ళీ ఇతరులకు కూడా తనగకుండా గునకుండా వాళ్ళకి ప్రేమతోటి వాక్యం పంచుకోవాలి మనం వాక్యం పంచుకుంటేనే మనకు ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఓపిక్ అనేది బాగా పెరుగుతుంది డూ నాట్ తొమ్మిది ఎనిమిది వచ్చినాం యు ఆల్సో మస్ట్ బీ పేషెంట్ అండ్ కీప్ యువర్ హోప్స్ హై ఫర్ ద డే ఆఫ్ ద లాట్ కమింగ్ ఈజ్ నియర్ చూడండి దేవుని యొక్క వచ్చే ముందుకు నువ్వు ఎగ్జామ్ లో ఎంతైతే ఎగ్జాంపుల్ గా నువ్వు ఎగ్జాంపుల్ పరీక్షలు బాగా పాస్ నీకు తెలుసు ఎంత హై ఓపిక పెట్టుకుంటూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతామని దేవుడు వచ్చే రాకమో కూడా అంతే హై ఓపిక పెట్టుకోవాలా ఎంత ఎంత అంటే దేవుడు వచ్చేస్తున్నాడు ఇంకా నేను సిద్ధపడుతున్నా అలాగా సిద్ధంగా పడాల డు నాట్ కంప్లైంట్ అగెన్స్ట్ ఎనీ వన్ మై బ్రదర్ సో దట్ గాడ్ విల్ నాట్ జడ్జ్ యూ ద జడ్జ్ ద జడ్జ్ ఇస్ నియర్ రెడీ టు అపియర్ మై బ్రదర్ రిమెంబర్ ద ప్రాఫిట్స్ హూ స్పోక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ టేక్ దమ్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పేషెన్స్ induce and suffering chudandi devuni yokka vahyam himsalu isundante pravaktalannu <laughs> chusi nerchukom antunadu to remember the prophets who spoke in the time of the ante vallu maatle vadu maatlaade vidhanam devudu che mundu ye vidhanga vallu ready gunaru yohan baptisam icche yohan baktudura vallandarant rani nuve devudu nuve devudu ante vallu yohan baktudu em antadu na kanna taravata vachavadu ati shaktimantudu చానా గొప్పవాడు అని చెప్తా అనమాట అని అంత ఆయన తగ్గించుకొని దేవుని పై దేవు నామము పైకి తీసుకొచ్చున్నాడు సో మనం కూడా రాబోయే ఇప్పుడు దేవుడు వచ్చే ముందు మనం కూడా తగ్గించుకొని ఎక్కడ వార్త అక్కడ శివకి వెళ్ళేసి ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళకి దేవుని యొక్క సువార్త అందించబడాలి ఎందుకంటే నీలో నాలో దేవుని రక్తం ప్రవేశిస్తుంది మనకు కాలే కూర్చుంటే మనకు బోర్ కొట్టేస్తుంది మనం వాక్యం చెప్పాలా అటు ఊరకాలే ఇటు ఉరకాలి అనేసి మనకు ఆ తప్పన మనకు మనసులో కలుగుతుంది దేవుని యొక్క ఓన్ స్పిరిట్ ఉన్నప్పుడు ఏ చిన్న తప్పు పని చేసినా మన ఆత్మ ఇది తప్పు నువ్వు చేస్తున్నదని ఇమీడియట్ గా మనకు చెప్పేస్తుంది ఎగ్జాంపుల్ ఆఫ్ ద పేషెన్స్ ఎండ్యూర్ అండ్ సఫరింగ్ యు విల్ కాల్ ద హ్యాపీ బికాస్ ద ఎండ్యూర్ యు హ్యావ్ హియర్డ్ ఆఫ్ జో పేషెంట్స్ చూడండి వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అయిపోయారు ఎంత సక్సెస్ఫుల్ అయిన ప్రవక్తలు యోబుకు యోబు అయినా కానీ నోవా నోవాన కానీ నోవా చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోలే చివరి రోజులు ఉన్నాయి మీరు దేవుని నమ్ముకోండి దేవుని దేవుని ఉగ్రత ఎవరు పట్టించుకోలే వాళ్ళు తిలుతూ ఎంజాయ్ చేసారనమాట అట్లనే జోనా కూడా వెళ్ళి నిన్నమే పక్కన వాటం పడితే ఎవరు పట్టించుకోలే తర్వాతకి వాళ్ళు విని గ్రహించుకున్నారనమాట దేవుడు మిమ్మల్ని నాస్ట్ టైం పోయిపోతుందంటే వాళ్ళు కొంచెం భయం వచ్చింది దేవుని కోసం తెలుసు అయినా కానీ ఎట్లా బయట స్టర్చ్ సిస్టమ్ సెటిల్ ఉన్నాయంటే మరి ఘోరంగా ఉన్నాయి వాళ్ళకు అర్థం అవ్వట్లేదు అసలు సత్యమైన వాక్యము వాళ్ళు ప్రకటించలే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో బండ గుర్తుగా కాలేజెస్ లో అవ్వే అవ్వే చెప్తున్నారనమాట డీప్ గా వెళ్ళట్లే వాళ్ళు అసలు వాక్యాన్ని డీప్ చూపించలేరు ఎందుకంటే ఇప్పుడు అన్ని అప్డేట్స్ అవుతున్నాయి చాలా అప్డేట్ బైబుల్ కూడా పౌలు రాసిన పౌలు రాసిన పత్రికలో చాలా పూర్వకు రాసిన గ్రంథము ఇప్పుడు ఇప్పుడు అంటే కొత్త గ్రంథము అప్డేట్స్ జరిగినాయి అన్నమాట చాలా అప్డేట్స్ జరిగినాయి పదమూడు పదమూడు పత్రికలు రాసిందిగా పావులు గారు ఆ పత్రికలు చూసినప్పుడు సంఘాలకు రాస్తున్నాడు బ్రదర్స్ మీరు ఎట్లా ఉండాలి చోరీ వరకు ఎట్లుండాలి ఫేస్లో ఎట్లుండాలి ఓపిక కళ ఎట్లుండాలా ఆ పత్రికలు మొత్తము స్థాపించిన చర్చిలకు రాస్తున్నాడు అతను అయితే బి పేషెన్స్ ఆఫ్ జో పేష్ యూ హ్యావ్ అబౌట్ జో పేషెన్స్ అండ్ యూ విల్ నో how the lord provided for him children at the in the end children an opikato kaligi unnadu cha ana pillalu chani pinaru aasti poyindi bharya dosinchindi aina gani devunu gattiga pattukonunnadu endukante yobu granthamlo devudu ichhinadu devudu teeskunadu enta unchi vakyam adhi nenu digambara ayina uchituni o karpuna ma amma karpuna unche digambara ayina uchituni nenu nenu em tiskarale anduke devudu edaina devudu ichindi edaina devudu teesukunnadu aithe అతను దేవుని గెలిపి చివరికి రెండింతలుగా ఫలం పొందుకున్నాడు మళ్ళీ మళ్ళీ తండ్రి అయినాడు మళ్ళీ మళ్ళీ పిల్లలు వచ్చినారు మొత్తం ఇరవై మంది ఫస్ట్ పది మంది తర్వాత నలభై రెండు వచ్చి మళ్ళీ పది మంది మొత్తం ఇరవై మంది పిల్లలు మళ్ళీ డబ్బులు ఆస్తి వచ్చేసింది ప్లస్ ఆయన నాలుగు తర వరకు నూట సంవత్సరాల వరకు బతికి ఉన్నాడు నాలుగు తర ఫోర్ డికెట్స్ ఆయన చూసినాడు అంతే అంత ఓపికతో కలిగి ఉంటే దేవుడు కూడా అదే బహుమనం నీకు ఇస్తాను అంటే చివరి వరకు నువ్వు అంత ఓపిక కలిగి ఉంటే నీ కొరకు పరలోక రాజ్యంలో మంచి బహుమనం సిద్ధపరిచిన దేవుడు కాబట్టి ఫర్ ద లార్డ్ ఈజ్ ఫుల్ఫిల్ మోర్సియన్ టెంపాషన్ అబౌ ఆల్ మై బ్రదర్స్ డూ నాట్ యూస్ ఓత్ అంటే మనం ప్రామిస్ చేయద్దు వెన్ యూ మేక్ ఎ ప్రామిస్ డూ నాట్ స్వేర్ బై హెవెన్లీ ఆర్ బై హెర్త్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అవును మనం ప్రామిస్ అన్న ఈ నిజం అన్నా అట్లా జరిగిందన్నా దేవుని మీద ఉట్టానా భూమి మీద వట్టానా పవన్ మీద వట్టానా అని అంటాం కదా అది చేయదు నీకు ఒకటే మాట సూటిగా అవునంటే అవును కాదండి నీ వల్ల అవుతదా అవుతుంది నీ వల్ల కాదా కాదు అంతే అట్లా వాళ్ళొచ్చిరాన్నా వీళ్ళొచ్చిరన్నా అని మనం సన్గుడు గునుగుడు మనకు అవసరం లేదే లేదు ఎందుకంటే మనం దేవుని బిడ్డలు కాబట్టి మనకు తెలిసిపోతుంది ఏ విధంగా kadante kaadu now all my brothers do not use any oath when you make a promise do not swear by heaven or by earth or by anything else say only yes when you means yes and no when you mean no and then you will not come under god judgement aithe manam ikkada nerchukona manam aathmeeyanga ardam cheskunnat endukante manaku abadham abadham aadadu manaku easy ga telisipothundi అబద్ధం అనేది మనకి ఈజీగా జరిపి ఎందుకంటే దేవుళ్ళు ఉన్నప్పుడు అది మన ఆత్మ చెప్తుంటది మనకు సందేశిస్తాం మన ఆత్మ నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు అట్లా చెప్పకూడదు మన ఆత్మ ఉన్న ఆత్మ ఓలీ స్పిరిట్ మాట్లాడుతుంటావు మనతో కాబట్టి మనకి ఏది ఉన్నా ఎస్ అంటే ఎస్ అవునండి అవును కాదంటే కాదు అయితే మనము చాలా ఓపిక కలిగి ఉండాలి ఎంత ఓపిక అంటే యోపుకున్నంత ఓపిక కలిగి ఉండాలి అంతకు మించి ఉండాలి ఇంకా ఎందుకంటే రాబోయే దినాలు ఎంత చెడ్డగా ఉంటాయంటే చాలా చెడ్డగా ఉంటాయి ఆ వైరస్లు ఇంకా రకరక వైరస్లు మంకీ ఫాక్స్ మంకీ వైరస్ కానీ ఇవన్నీ వస్తుంటాయి ఫైనాన్షియల్ నీడ్స్ కానీ ఒక్కొక్క కంట్రీ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ నీడ్స్ చాలా తగ్గిపోతుంటది ప్రపంచం ఇప్పుడు శ్రీలంక నెక్స్ట్ పాకిస్తాన్ అట్లా ఒక్కొక్క ఒక్కొక్క కంట్రీ ఫైనాన్షియల్ గా చాలా దెబ్బ తినిపోతుంది ఫైనాన్షియల్ లేకపోతే ఏం చెప్పు ఎప్పుడు మనీ మనీ అనేది రొటేట్ కావాలి ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి అక్కడికి పోతేనే సర్కిల్ గా రొటేట్ అవుతేనే అది మనీ రొటేట్ మనీ రొటేషన్ అంటారు మనీ మనీ సైకిల్ లైఫ్ సైకిల్ ఆఫ్ మనీ అంటారు ఒకవేళ మధ్యలో ఆగిపోయిందనుకో అది చివరి వరకు రాకపోయేసరికి ఏమవుతుంది మొత్తం అక్కడిని ఆగిపోయింది ఒక దగ్గర ఆగిపోయిందనుకో మళ్ళా కష్టం అయిపోతుంది ఎందుకంటే చివరి వరకు ఏ ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుళ్ళో మనము గట్టిగా స్ట్రాంగ్ ఒడుము పట్టు పట్టి ముందుకు వెళ్తూనే ఉండాలి యోబు లాగా ఎందుకంటే ఎన్నో శ్రమలు వస్తాయి యోబు కంటే ఎక్కువ శ్రమలు ఆ చివరి దునాలు ఒకరినొకరు కొట్టుకుంటారు దేశాల దేశాలు యుద్ధాలు అవుతాయి ఒక్కొక్క దేశము ఒక్క మృగానికి సాదృశ్యం అనమాట ఒక దేశం అయితే రష్యా ఇప్పుడు యుక్రెయిన్ మీద కొట్లాడుతున్నది ఎందుకంటే పవర్ తీసుకొని చూస్తుంది ఇప్పుడు ఇండియా ఇండియా ఉంది పాకిస్తాన్ ఉంది పక్కన శ్రీ చైనా ఉంది కొట్లాడుకుంటారు ఎందుకంటే మన దేశాన్ని పాలించాలని కొన్ని ప్రాంతాలు పాలించాలని వాళ్ళనుకుంటున్నాను అయితే కొన్ని అట్లా ఎందుకంటే చేకి తీసేసుకొని కొన్ని ఆధ్వర్యంలో పెట్టుకొని వీళ్ళు మన చెప్పు చేప్పినట్టే వింటరో మనం ఈ కంట్రీ ద్వారా ఇంకొక కంట్రీకి అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళి మనం స్వాధీనం చేసుకోవచ్చు ఎందుకు ఓపిక అండ్ ప్రే ఎందుకు పాఠాంశం ఎందుకు చెప్తున్నా అంటే ఓపిక లేకపోతే మనం ఏం జరిగితే కోపం బనా తప్పే కొత్తగానే కోపం బా చాలా తప్పు ప్రేర్ఫుల్ గా ఉండాలి ప్రార్థన అంటే దేశాల కోసం ప్రార్థన చేయాలి రాబోయే దినాల కోసం ప్రార్థన చేయాలి ఎందుకంటే లాస్ట్ లాస్ట్ డేస్ అనమాట ఎందుకంటే రిమెంబర్ దట్ వేర్ విల్ బి డిఫికల్ట్ టైమ్స్ ఇన్ లాస్ట్ డేస్ రెండో తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యయము ఒకటో వచ్చినాం రెండో తిమ్మతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినాం రిమెంబర్ దేర్ దేర్ విల్ బి అ డిఫికల్ట్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ డేస్ పీపుల్ విల్ బి సెల్ఫిష్ గ్రీడీ అండ్ చూడండి అందరూ సెల్ఫిష్ గానే ఉంటారు చివరి దినాల్లో అలాంటి వారి నుంచి మనం తప్పించుకోబడాలని వాక్యం సెలవిస్తుంది రెండో తిమ్మతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినాం ఎట్లా ఆలోచిస్తారంటే ఇది నాకు కావాలి అంత సెల్ఫిష్ గా అయిపోతారు స్వార్థ పరదలు అవుతారు ఓపిక నశించిపోతుంది కాబట్టి అలా ఉండకుండా దేని వాక్యం మేంశాలు వస్తుందంటే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండుకో ఉండు వెసులుకో ఇవన్నీ పాఠాలు మనం నేర్చుకునే పాఠాలు శ్రద్ధగా విని పాటిస్తేనే మనకు ముందుకు వెళ్తాం అనమాట దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి నీకు కొందన్న సూత్ర చూత్రం తండ్రి ఈ వాక్యం చేత మాట్లాడినందుకు నీకు తండ్రి ప్రభా అవును తండ్రి డిఫికల్టీస్ ఉన్నాయి తండ్రి ప్రభా మరి అందరూ సెల్ఫిష్ గా ఉంటారు గ్రేడీగా ఉంటారు తండ్రి ప్రభ స్వార్థ ఉంటారు తండ్రి ప్రభ అబ్బ అందరూ అట్లాగా నేను మోసం చేస్తుంటారు తండ్రి ప్రభా అలాంటి వారి నుంచి మమ్మల్ని తప్పించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ యొక్క జ్ఞానం దయచేసి ప్రభా ఎవరిని ఎవ నుంచి మేము తప్పించుకోవాలనుకుంటున్నామో ప్రభా నీ యొక్క జ్ఞానం దయచేయండి ప్రభా అదేవిధంగా నేనేసే ప్రభా రాబోయే తరాలు చాలా చెడ్డగా ఉన్నాయి తండ్రి ప్రభా రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి మరి దీవించి కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయన ఏసే ప్రభా చెప్పిన వాక్యాన్ని దీవించి ఆశీర్దించండి మేము నేర్చుకొని ప్రభా పేషెన్స్ కొండి ప్రేయర్ఫుల్ గా మేము ఉండాలా ప్రభా మాకు సాయంత ఇచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ వాక్యం చేత మాతో మాట్లాడినందుకని కొందరు ఏసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమేన్